ఒక దోణిలో పెట్టారు దోణ దోణిలో పట్టినటువంటి శుక్రాన్ని టెస్చ్యూబ్ బేబీలాగా ఒక బిడ్డని చేస్తే ఆ బిడ్డ పేరే ద్రోణుడు ద్రోణుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ద్రోణంలోంచి పట్టిన శుక్రం ద్వారా ఇంక్యుబేషన్ బాక్స్ ఇంకేదో బాక్సు టెస్ట్యూబ్ పెడితే ఆ రోజు చాలా తేలిక అప్పట్లో ఇప్పుడంటే మనం కనిపెడుతున్నాం కానీ ఆ రంగ పుట్టినవాడు ద్రోణుడు శుక్ శుక్రం ద్వారా వచ్చిన దోణుడు ద్రోణికి శుక్రనీతి ఉంది ఈ శుక్రం అనేటువంటి దేనికి సంకేతం అంటే కర్మ పద్ధతిలో ఉన్న పురుషులకి సంకేతం కర్మ అంటే ఏంటంటే కురువు అంటే కర్మ కర్మ పద్ధతిలో ఉండేవాళ్ళు కౌరవులు ఇతను కూడా శుక్ర శుక్రం నుంచి వచ్చిన వాడు పుట్టినవాడు కాబట్టి ద్రోణుడు ఇతన్లో ఉన్నది కూడా శుక్రనీతి ఈ శుక్రనీతిలో శరీరమే ఆత్మ శరీరమే ఆత్మ అంటే శరీరమే శరీరం శరీరానుసారమైందే గెలవాలి యుద్ధంలో అనేది ద్రోణుడు శరీరానుసారమైనటువంటి ప్రేమ వల్లే పుత్ర ఉంది పుత్రుడు అశ్వద్ధామ మీద ప్రేమతోటి అతను ధర్మం అని ఈ ప్రేమ గుడ్డిదయ్యేసరికి అధర్మం వైపు యుద్ధం చేశాడు ఇప్పుడు ధర్మరాజు వ్యక్తిగత ధర్మంలో అబద్ధం ఆడకూడదు కానీ పుత్ర ప్రేమగా ఉన్న ద్రోణుణ్ణి జయించడం కష్టం ద్రోణుని జయించకపోతే కౌరవులు గెలుస్తారు కౌరవులు గెలిస్తే అధర్మమే వ్యాప్తి చెందుతుంది ప్రపంచం అంతా అది సమాజంలో అధర్మం ఉండకూడదనే కదా యుద్ధం ద్రోణిని చంపకపోతే అధర్మమే గెలుస్తుంది ద్రోణిని చంపాల్సిందే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అధర్మాన్ని శిక్షిస్తూ ధర్మాన్ని రక్షిస్తటానికే ధర్మాన్ని కాపాడటానికే అతను అవతారి యొక్క ప్రణాళిక అవతారుడు ఏ ప్రణాళికతో వచ్చాడో ఆ ప్రణాళిక చేయటం అతనికి బాధ్యత ఆ విష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పుడు విష్ణు మాయా అనేటువంటిది ఒకటి ఉంటుంది దాంతో అతను మోసం కూడా చేస్తాడు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు ఇచ్చి రాక్షసులు లేకుండా చేశాడు మోసమే విష్ణువుకి హక్కు ఉంది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అన్నందువల్ల ఆ ధర్మం యొక్క స్తంసం సంస్థాపితం చేయడానికి మాయా మోసం కూడా చేస్తాడు అతనికి ఆ హక్కు బాధ్యత ఉంది అతనికి తప్పు లేదు ఆ తప్పు లేనటువంటి కృష్ణుడు ధర్మరాజుని అబద్ధమాడమని ప్రోత్సహించాడు ధర్మరాజు ఒప్పుకోకపోయినా సమాజంలో అధర్మం రాకుండా ఉండటానికి సమాజంలో ధర్మం ప్రతిష్టాపన చేయాలంటే వ్యక్తిగత ధర్మాన్ని త్యాగం చేయాలి ఆ కృష్ణ పరమాత్మ వీళ్ళందరికీ మార్గదర్శకుడు మోక్ష మార్గాన్ని చూపించేవాడు పాండవులు సత్వగుణంలో ఉన్నారు సత్వాత సంజాయితీ జ్ఞానం అన్నారు సత్గుణ సత్వగుణం ఉన్న వాళ్ళకే జ్ఞానం అనేది సాధ్యం వాళ్ళ లక్ష్యం కూడా మోక్షమే మోక్షం కోసం అని చెప్పి పరమాత్మ యొక్క గైడెన్స్ తీసుకుంటున్నారు ఇంకా గురువుకి తనుమానధానాలు అప్పచెప్పేశారు గురుగారు అబద్ధం నీ మనసు గురువుకి ఇచ్చేసావు కాబట్టి నువ్వు అబద్ధం ఆడినట్టు కాదు నీ మనసుని గురువుగారు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు కృష్ణ పరమాత్మకి ధర్మరాజు యొక్క మనసు అప్పుజెప్పేశాడు అర్పణ చేశాడు ఆ మనసు ధర్మరాజుది కాదు ధర్మరాజు కాని మనసుతోటి అబద్ధం ఆడాడు అబద్ధం ఆడే హక్కు మాయాస్వరూపుడైనటువంటి విష్ణువుకి ధర్మ సంస్థాపనకి అధర్మాన్ని శిక్షించడానికి ఏదో ఒక ఉపాయంతో చేయటం అతనికి మామూలే అందువల్ల కృష్ణ పరమాత్మకి తప్పు ఒప్పు ధర్మం అధర్మం లేదు ఒకటే లక్ష్యం అసురులు పోవాలి దేవతలకు సహాయం చేయాలి ధర్మాన్ని రక్షించాలి అధర్మాన్ని రానియకుండా చూడాలి ఈ లోకం మొత్తం కూడా లోక కళ్యాణం అనేటువంటి ఒక పెద్ద బాధ్యత ఆ పెద్ద బాధ్యతలో చిన్న చిన్న తప్పులు ఆయనకి లేవు ధర్మరాజేమో మనసు కృష్ణ పరమాత్మకి ఇచ్చేశాడు ఇక ధర్మరాజు మనసు కాదు ధర్మరాజు నువ్వు అబద్ధం ఆడు అంటే ఆడేశాడు అది పరమాత్మ అబద్ధం ఆడినట్టే కానీ ధర్మరాజు ఆడినట్టు కాదు ఒకవేళ ఆడాడు అనుకున్నా సమాజ ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యక్తిగత ధర్మాన్ని త్యాగం చేశాడు ఈ రకంగా చూస్తే భారతంలో పాండవుల వైపు జరిగినటువంటి తప్పులన్నీ కూడా ధర్మ ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో అజ్ఞాన వృత్తులు పోగొట్టి జ్ఞానం అనేటువంటిది పెరగాలి అంటే దీనికి అడ్డదారి లేదు నిజానికి సత్వగుణంతో చేసే సాధన రజోగుణంతో రెచ్చగొట్టబడ్డప్పుడు బాధించబడ్డప్పుడు తప్పకుండా రజోగుణమే గెలుస్తుంది కానీ మోక్ష మార్గంలో వెళ్లే సాత్వికుల్ని గెలిపించాలి